పాట పడుస్తాభురా గొప్పదేవాహిమార్థమ తీర్మానం చేసుకునే ఈ జీవితాలని ప్రభావ మీరు ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు ప్రభా నా బిడ్డలని ప్రభా ఆన్లైన్ లో త్వరగా వచ్చేలా మీరు సహాయపడండి రప్పించండి ప్రభా వేసే మీ నామ్మ మహిమ అనేక వాక్యాలని ప్రభావకు బయలుపరుచిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభావం మీ సత్యంలో సంపూర్ణంగా నిలబెడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా వందనాలు అయ్యా వందనాలు అయ్యా ఇప్పుడు తండ్రి ప్రభా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ సయా మీకు వందనాలి ప్రభా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రభావం మీరు తప్పించి ప్రభామం మహిమార్గం నడిపిస్తున్నారు ప్రభా మీ ప్రభావం మీకు ఎంతో లెక్కలేనని వందనాలి ప్రభావ ఆత్మకార్యం మీరు జరిగించండి ప్రభా వాటర్ ద్వారా మీరు మహింపొందండి ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా అనేకులను ప్రభావ మేము రక్షణ మార్గంలో నడిపించాలి ప్రభా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క వెలుగులో ప్రభా మేము నడిపింపబడుతున్న ఈ యొక్క సత్యంలో ప్రభా అనేకులను ప్రభ మేము నడిపించాలా అనేకులను ప్రభ యొక్క రుచిని చూపించి ప్రభావం మీ నామంని మైమపరచడానికై వాళ్ళ జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకునేలా ఉన్నాం మేము వాళ్ళని ఆకర్షింపాలా మీ తట్టు ప్రభా మీ తట్టు ప్రభా మేము అలాంటి అభిషేకం ఒక దయచేయండి అలాంటి మనసు ఒక దయచేయండి నిర్లక్ష్యంగా జీవించడానికి వీలది ప్రభావం సంపూర్ణంగా మీలో బలపడాలా సంపూర్ణంగా ప్రభావం చురుకైన ఆత్మ ఈ లోకంలో విజృంభించేసి ప్రభా అ ఒక్కరు వెయ్యి మంది అవును గాక అలమ్యం చేయాల ప్రభ ఈ లోకంలో సేవ అలాంటి అభిషేకం మాకు దయచేయండి అలాంటి ప్రభ అగ్ని అభిషేకం మాకు దయచేయండి ఆత్మ నడిపింపు మాకు దయచేయండి దేశాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సంపూర్ణమైన కృపా శాశ్వతమైన కృప సంపూర్ణమైన కృపా శాతమైనది నీ కృపా మరువలీను నీ దునామం మరువలీను నీదు నాం మరుపురాది నీ కృపా మరపురాది నీ కృపా సంపూర్ణమయన నీ కృపా శాశ్వతమైనదినీ కృపా సంపూర్ణమైన కృపా శాశ్వతమైనదినీ కృపా పాపికి విడుదల ూ పి నీ కృపా నీవు చూపి కృపా పాపికీ విడుదలా నీవు చూపి కృపా పరమునా చే నీవు చూపినాయి నా ఈ కృపా ఆత్మదేవుడా నీ కృపా ఆరాధ్య దైవమనీ కృపా ఆత్మదేవుడని కృపా ఆరాధ్య దమని కృపా సంపూర్ణమయని కృపా శాశ్వతమైనది కృపా సంపూర్ణమయని కృపా శాశ్వతమైనదినీ కృపా విద్యలేని పామరులకు నీవు చూపిన ఈ కృపా తేజో వాసుల వాక్యము నందు చేర్చుతాయే నిద్య లేని PAMARULAKU NEEVU CHOOPINAY KRUPA TEJO VASULA VAKYA MUNANDU చేయకృపా ఆత్మదేవుకృపా ఆయన దైవమని కృపా ఆత్మదేవు కృపా ఆరాధ్య దంనికృపా సంపూర్ణమయని కృపా శాశ్వతమయ ీ కృపా సంపూర్ణమై కృపా శాశ్వతమైన ీ కృపా నీదు నాం మరపురానిది నీ కృపా మరపురానిది నీకృపా సంపూర్ణమైన నీకృపా శాశ్వతమైనది నీ కృపా సంపూర్ణమైన నీ కృపా శాశ్వతమైనది దిపాత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడానికి వర్ణాలు ఇస్తాయా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడనైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకుంది కానీ నీకు ఎంతో వందాలు ప్రభావ ఈ యొక్క మధ్య కళ్యాణ సమయం మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రభావ మీరు మాతో మాట్లాడండి మా హృదయాలు సరి చేయండి ప్రభావ మాలో ఇంకేమైనా ఆయాసకరం అంటే ప్రభావ నోటి ద్వారా తలంపుల ద్వారా ప్రవర్తన ద్వారా పాపం చేసే ప్రభావ మీరు క్షమించమని ప్రాదిష్టమైన ఎందుకంటే మీ సన్నిధిలో మేము ఒప్పుకుంటున్నాము అయినా ఓ ప్రభావ మా పాపములు మా దేశం చేసిన పాపములు ప్రభావ మా పాపములు అన్నింటిని మేము ఒప్పుకుంటాం మీ సన్నిధిలో ప్రభావ క్షమించండి కనికీరం చూపించే ప్రభావ ప్రతి ఒక్క బిడ్డ మీరు బలపచ్చమని ప్రాదిష్టమైన మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా పరిశుద్ధితో లేకుంటే మీ సన్నిధిలో మేము నిలబడలేము ప్రవ్వా కాబట్టి మమ్మల్ని పరిశుద్ధపచ్చండి నూతనంగా అభిషేకించాలి ప్రవ్వా పడల్ మీరు మైంపొందినైనా వాక్యం ద్వారా మీ మాతో మాట్లాడండి బలపచమని మేము ఏరితగా ఈ చివరి కాలంలో ప్రభావ మీ కొరకు జీవించాలా ప్రవ్వా మీరే మాతో మాట్లాడే మమ్మల్ని బలపచ్చండి సమాప్తి చివరి అంచుకు మేమ చేసినాం ప్రవా ఎక్కడ తీసినాం భయంకరమైన కాలం ప్రవ్వా కోత విస్తారంగా ఉంది పనివారి వారు కొద్దిగినైనా ఎంతో మంది ప్రభా అబద్ధ బోధల్లో పడి చెరకొని పోతున్నారు ఈ చివరి కాలంలో అబద్ధ బోధలు వస్తే మీరు చెప్పినారు నా తండ్రి అపాయకరమైన కాలాలు వస్తే మీరు చెప్పినారు ప్రవ్వా కాబట్టి ఈ అపాయకరమైన కాలాలు ఇవన్నీ కాబట్టి ఈ ఈ కాలంలో ఎట్లా జీవించాలా మరియు విశేషంగా ఒక పని కొరకు మమ్మల్ని ఈ లోకంలో తీసుకొచ్చినది మేము ఎట్లా కొనసాగించుకోవాలా ఆ ఎట్లా ప్రోత్సహించాలా అలాంటి సేవలకు మిమ్మల్ని నడిపించండి వాక్యంగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని పరిశుద్ధ నామవున ప్రార్థిష్టం తండ్రి అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో ఇక్కడ మన ప్రభు ఎంతో మంది శిష్యులు ఉన్నారు అక్కడ ఎంతో ఉన్నారు అక్కడ శతాధిపతులు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ అయితే ఈ ఈ ఐదు రొట్టెలు రెండు చేపలు పంచినప్పుడు కూడా యొక్క సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కదా తొమ్మిదో అధ్యాయం మొత్తం చూసినప్పుడు తొమ్మిదో ఏం చెప్తుంది ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్త దయ్యముల మీద శక్తి తర్వాత అధికారము రోగములను స్వస్థపరచు వరములను వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించకును రోగులను స్వస్థపరచకును వారిని పంపెను కాబట్టి ఇది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది ఏంటి అంటే ఏసు ప్రభు పిలిచిండు అంటే పిలుపుకి సంబంధించింది కదా ఆయన పన్నెండు మంది శిష్యులు పిలిచిండు పిలుపు అనేది అర్థం చేసుకోవాలా దేవుని పిలుపు కలిగిన వాళ్ళు ఎట్లా జీవించాలా వాటి అంశం ఇంగ్లీష్ లో ఎట్లా చెప్పాలి నాకు తెలియదు కాబట్టి ఆయన పిలుపులో మనం ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలా అనే విషయము దేవుడిను ఆయన ఎందుకు పిలిచిండు నిన్ను అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే దేవుడు ఏం చేస్తుంటే ఆయన పిలుస్తున్నాడంట పిలిచిస్తుండ అధికారులు ఇది చాలా బాగుంది కదా పిలుస్తుండ్రు ఎవరైనా ఒట్టిగా పిలిచిస్తారు ఎవరైనా మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి ఎవరైనా పిలిచిస్తారా ఒకవేళ వాళ్ళు పిలిచి ఇచ్చింద్రంటే వాళ్ళు మన పట్ల ఎంతగా ప్రేమ చూపిస్తేనే పిలిచిస్తారు కదా కాబట్టి ఒకసారి ఎంటబడ్డ కూడా ఏం ఈ కానీ యేసు తన శిష్యులు పిలిచి ఆ దయ్యముల మీద సమస్తమైన దయ్యముల శక్తి మీద దయ్యముల శక్తిని దయ్యం మీద శక్తి అంటే సమస్త విధమైన అంటే మనం ఊహించుకోండి సమస్త విధంగా దయ్యాలంటే రకరకాలమైన దయ్యాలు ఉన్నట్టు వాటన్నిటి మీద అధికారము రోగుల మీద అధికారం అంటే ఆ పవర్ దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎక్కడ అడుగుబెట్టి ఎక్కడ ప్రార్థనలు చేసినా కానీ దేవుడు నీకు ఈ లింగిక్స్ అక్కడ రివీల్ అవుతున్నప్పుడు స్వస్థత పొందుతుంటారు బంధకాల నుంచి వలలు ఉంటారు కాబట్టి ఆయన పిలిచి ఇవన్నీ మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన పిలుపులో ఉన్న మనము మనకు ఆ అధికారం అంతా దేవుడు మనకి ఇచ్చాడు పరశుధాత్మ అభిషేకం ఇచ్చిండు కృపావరాలు ఇచ్చాడు అవన్నీ ఇచ్చిండు కానీ ఆ పిలుపుని మనం ఎట్లా కొనసాగించుకుంటున్నాం మన మనమే ఉండి అందులో ఆనందిస్తున్నామా ఇతరులు కూడా ఆ ఆనందంలో నడిపించి ఇతరులు కూడా సత్యను ప్రకటించి వాళ్ళని కూడా ఆత్మీయ జీవితంలో బలపరిచి వాళ్ళ ద్వారా కార్యాలు జరగాలని మనం ఆశపడుతున్నామా కాబట్టి ఈరోజు బలమైతే ఏంటంటే అదే విధంగా అనిపిస్తూ ఉంటుంది అయితే నిజంగా ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలా అనే విషయము ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తుంది ఏంటంటే ఇరవై మూడవ మరియు ఆయన వారి మరియు ఆయన అందరితో ఇట్లా నేను అంటే అందరు అంటే చాలా మంది శిష్యులు ఉన్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా శాస్త్ర పరిచయలు ఉన్నారు ఐదు రొట్టెలు చేపలు తిన్న వాళ్ళ జనసే గొప్ప జనం ఉంది ఉంది కాబట్టి ఈ వాక్యం అందరితో దేవుడు చెప్తున్నారు అందరితో ఇట్లా నేను ఏమన్నాడు ఆయన ఎవరైనా నన్ను వెంబడింపగరడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను ఇది పాయింట్ అన్నట్టు ప్రతి దినం ఎవరైతే ఆయన ఎంబడిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆయన ఎంబడిస్తున్నాం కదా శిష్యులు కూడా ఎంబడిస్తున్నారు అక్కడ శిష్యులతో మాట్లాడుతున్న అక్కడ పర్టికులర్ గా స్ట్రైట్ చెప్పాలంటే అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు కానీ అక్కడున్న వాళ్ళకి అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ శిష్యులు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన పిలుపులో ఉన్నారు కాబట్టి పవర్స్ ఇచ్చిండు ఆ పవర్స్ పొందుకున్న వాళ్ళు ఎట్లాంటి ఎట్లా ముందుకు పోవాలనేది ఇక్కడ పాయింట్ అన్నట్టు దేవుడి అన్ని గిఫ్ట్స్ ఇచ్చిండు కదా కృపరలు ఇచ్చి ప్రార్థన చేస్తే దయ్యాలు పోతున్నావు ప్రార్థన చేస్తే మీటింగ్స్ పెడితే దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయి అవన్నీ దేవుడు ఇచ్చిండు మంచిదే కానీ ఇచ్చిన వాటిని నిజంగా మన వాటిని మనం రివీల్ చేస్తున్నాం ఇతర జీవితాలు అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఎందుకంటే ఆయన ఎంబడించే వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు ఆయన ఎంబడిస్తున్నారు ఈ లోకంలో చర్చ్ సిస్టమ్ ఎన్నో చర్చిలు ఎన్నో ప్రాంతాల్లో రకరకాల చర్చిలు ఉన్నాయి ఏమన్నా కావచ్చు ఏ చర్చ్ కావచ్చు కానీ అందరూ ఆయన వెంబడిస్తున్నారా లేదా ప్రతి ఒక్కరు ఏంబడిస్తున్నారు కానీ వెంబడించే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతుంది ఒక కండిషన్ చెప్తుండ అక్కడ ఏంటంటే నిజంగా ఆయన వెంబడించే వాళ్ళు ఎట్లా ఉంటారు అనే విషయం అక్కడ చెప్తున్నా నన్ను ఎంబడిస్తే అన్నా ఉపేక్షించుకోవాలంట అంటే తృణీకరించుకోవటం అంటే నీకు ఎలాంటి నువ్వు ఎంత గొప్పవాడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ నిన్ను నువ్వు తృణీకరించుకోవాలా అంటే నీ జీవితాన్ని అట్లా ప్రభు కొరకు దారం దారెయ్యాలా త్యాగం చేసుకోవాలా ఇంకా చెప్పాలంటే ప్రాణారూపంగా నువ్వు పోయాలా నీ ప్రాణము పొయ్యాలా అంటే నీ జీవాన్ని ఇతరులకు పొయ్యటం అన్నట్టు ప్రాణార్పంగా అర్పించటం అంటే సేవలో నీ నువ్వు ప్రభు నుంచి పొందుకున్న జీవాన్ని నువ్వు నీ కాలం వరకు నీలో వెట్ట ఉన్నంత కాలము ఆయన నీ నీ లోకంలో పెట్టినంత కాలము నువ్వు ప్రాణార్పం అంటే నీ జీ నువ్వు పొందుకున్న ఆయన జీవాన్ని ఇతరులకి పొయ్యాలా ఎందుకంటే సచ్చిపోయిన సేవల్లాగా ఉన్నాయి ఈరోజు వాళ్ళ జీవం తీసుకొని రావాలా అంత ఈజీ కాదు కదా యేసు ప్రభు ఆయన ఆయన ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ఆయన పోతా ఉంటే ఎంతో మందిని బాగు చేసింది కదా కుష్ణరోగులు మంది చనిపోయిన కూడా తిరిగి లేపండు అంటే ఆయన ఆయన జీవాన్ని పోషిందా లేదా వాళ్ళు ఆయన జీవాన్ని పోషిందా లేదా కాబట్టి ఆయన వెంబడించే శిష్యులతో మాట్లాడుతుంది ఈ రోజు మనతో కూడా మాట్లాడుతుంది మనం కూడా శిష్యులమే ఏసు ప్రభుత్వ శిష్యులమే మనల్ని కూడా పిలిచింది ఆయన అందరిని పిలిచిండి ఆయన పాత నిబంధన పిలిచిండు ప్రవక్తలు కానీ కృత నిబంధన కాలం వచ్చరికి ప్రవక్తలాగా యాచకుల్లాగా చేసిన దేవుడు కానీ ఎవరు ఆయన పిలుపులో ఉన్నారు ఎవరు వాళ్ళు ఆయన పిలుపులో లేరు ఒకవేళ ఆయన పిలుపును ఎట్లా నువ్వు దాన్ని కొనసాగిస్తావు ఒక వృత్తి లాగా ఒక జాబ్ లాగా కొనసాగిస్తున్నావా లేకుంటే నీ ప్రాణార్పంగా ఉపేక్షించుకొని ఆయన వెంబడిస్తున్నావా తీర్మానించుకొని త్యాగం చేసుకుని జీవితాన్ని ఆయన వెంబడిస్తున్నావా త్యాగం చేసుకొని వెంబడించు అంటే ఇల్లు వాకులు పెట్టి వెళ్ళిపోవటం కాదు అవన్నీ బాధ్యతలు మనకి కానీ నువ్వు సేవలో ఆయన తీర్మానించుకున్నప్పుడు నువ్వు ఎట్లా ప్రభు కొరకు జీవిస్తావు అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అన్నట్టు అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ నన్ను వెంబడింపడితే తను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంట ప్రతి తన శిలువును ఎత్తుకొని నన్ను వెంబడించాలా శిలువ దేనికి సంబంధించిన తెలుసు ఏ ప్రభు కూడా వెంబడించండి ఆయన సిలువు ఎత్తుకున్నా కాబట్టి శిలువు దేనికి సంబంధించి మరణాన్ని అంటే మరణమగినంతగా నువ్వు శ్యామ ఆయన వెంబడించాలా మరణం అన్నంతగా నీ జీవితాన్ని త్యాగం చేసుకుని ఆయన కొరకు జీవించాలి ఈ లోకంలో అది దాని అర్థం ఆయన సెలువకెక్కిండు ఎందుకెక్కిండు మనుషులు పాపముల నిమిత్తమై ఆయన సెలువకెక్కిండు ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు ఆయన ఆయన రక్షణ పొందిన మనము ఆయనను ప్రకటించకపోతే ఇతరులకు రక్షణ రాదు అందుకు దేవుడు ఆ సిలువను మనకు చూపిస్తున్నాడు ఆ సిలువ ఈరోజు నువ్వు మోస్తున్నావా ఆయన మోసిండు ఎప్పుడు మరి నువ్వు మోసేది ఏంటి నీకు దేవుడు భారం ఇచ్చిండు ఇప్పుడు నీ బాధ్యత ఏంది నువ్వు ఆయన కొరకు ఏం చేస్తున్నావు ఆయన పిలుపులో ఉన్నామని చెప్పుకుంటున్నావు కదా చాలా మంది ఊర్లలో పోతే ఇన్స్టల్ట్ గా ఫీ ఉంటారు పాస్టర్స్ ఏమంటే నీకు దేవుని పిలుపు ఉందా ఏ ఏ ట్రైనింగ్ పొందినవు నువ్వు ఏ చర్చి ఇవన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అసలు పిలుపు అంటే ఏంది అని అడిగితే ఎవరు సమాధానం చెప్పరు ఎందుకంటే వాళ్ళు తెలియదు పిలుపు అంటే ఏందో పిలుపుంటే ఏంటంటే ఆదివారం చర్చ నడిపించి సోమవారం నుంచి శనివారం దాకా ఎక్కడెక్కడో ఏదో కాంట్రవర్సీలు అవన్నీ మీటింగ్ చేసుకొని తర్వాత శుక్రవారం ఒకసారి వచ్చి ఉపాస ప్రార్థన చేయించుకొని అది మళ్ళీ మిగతా కుటుంబం ప్రార్థనలు చేయించుకొని అట్ట ఉండి అది వాళ్ళు ఫుల్ టైమ్ చేసే అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఫుల్ టైం పాట మీద పక్కన పెడితే ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఆయన వెంబడించే ఇంకా బాగుంటుందిగా ఎవరు ఆయన వెంబడిస్తున్నారు ఈ రోజు అది పిలుపుని పక్కన పెట్టేద్దాం కాబట్టి నిజంగా ఆయన వెంబడించే ఏం చేయాలా అనేది ఒక ముఖ్యమైన అంశం అన్నట్టు విజయంగా నువ్వు ఆయన ఎంబడిస్తున్నావు కదా వెంబడిస్తూ అంటే ఆయన నామం ప్రార్థన చేస్తున్నావు ఆయన ఇచ్చి మేలు పొందుకుంటున్నాం స్వస్థతలు అన్ని పొందుకుంటున్నాం మనం అయితే అక్కడ ఏమొక కండిషన్ ఏంటంటే తను తను ఉపేక్షించుకొని తన సెలువుని ఎత్తుకొని నన్ను ప్రతి దినం ఒక రోజు కాదు ప్రతి రోజు అంట ప్రతి రోజు ఆయన సెలవులు మొయ్యాల అందు అర్థమైంది ఆయన ఈ లోక పాప భారం అంతా మోసింది సెలవు మీద విడల కల్పించాడు కాబట్టి ఈ లోకంలో ఎంతో పాపం ఇంకా పాపం ఉంది ఈ లోకంలో కానీ పాపం విముక్తి మార్గం చూపించండు ఎవరైతే పాపం ఉన్నడో ఏసుప్రభను నమ్ముకుంటే ఆయన సొంత రక్షకుడిగా తన నోటిదారు ఒప్పుకుంటే వాడికి రక్షణ అనే సత్యము ఆయన చూపించి ఆయన లోకం నుంచి కూడా వెళ్ళిపోయి ఇప్పుడు ఆత్మరూపకం నీలో ఉండి ఆ సత్యాన్ని ఇక ముందుకు తీసుకెళ్తే నీ ద్వారా అనేకులు ఆ శిలువ వైపు నడిపించాలని ఆయన ఆత్మరూపకంగా నీలో నాలుగుండి నడిపిస్తున్నాడు ఆయన చెప్తున్న మాటలు ఇవన్నీ దేవుని ఆత్మ మాట్లాడుతున్నాడు మనతోటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి దినం అంట ప్రతి దిన శునియత్తుకోలేవు వారానికి ఒకసారి కాదు శునియ ఇది మనల్ని ఒకసారి ఇది కొద్దిగా భయం వేస్తూ ఉంటుంది కదా అంటే వాళ్ళు ఏమి వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ టైం సేవకులే గొప్ప పార్ట్ టైం సేవకులు గొప్పవాళ్ళు కాదన్నట్టు కాబట్టి వాళ్ళకంటే మనం ఎక్కువ సేవ చేస్తాం ఫుల్ టైం సేవకుల మనం ఎక్కువ సేవ చేస్తాం ఎందుకంటే మనం ఎక్కడెక్కడ రకరకాల ప్రాంతాలు ఉద్యోగాలు చేసుకున్నా ఎంత అలసట ఉన్నా కాని మనము ఎవరొకరికైనా సువార్త ప్రకటిస్తూనే ఉంటాం భారంతో ప్రార్థన చేస్తూ ఉంటాము ఎన్నో చేస్తూ ఉంటాం పోతే అర్ధరాత్రి ఎక్కడో ఏదో టైం అవుతూ ఉంటుంది ఈ రీతిగా చేస్తూ కానీ చులకనంగా చూస్తారంటూ సరే అలాంటి వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మీద మనం వ్యసన పడతలేము కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు వాళ్ళు కాబట్టి దేవుని కృప ప్రభావ వాళ్ళని క్షమించు ప్రభావ వాళ్ళు ఎట్లని అసలైన పిలుపడి ఏంది ప్రభావ అసలైన నేను వెంబడిస్తే వాళ్ళు ఎట్లా ఉండాలి సత్యవులకు మనం నడిపించాలా అందుకు దేవుడు మనం పెట్టారు గొప్ప జన్మ అంతా పోతుంది అదే గొప్పతనం అనుకుని దాంట్లోనే వాళ్ళు మాయలో ఆ యొక్క పడి మేము మేము చేసిందే కరెక్ట్ అంత బాగానే ఉంది అంత మేము కరెక్ట్గా చేసుకొని చెప్పి అనుకో కానీ వాళ్ళు ఏం చేస్తలేరు వాళ్ళు అది తెలియదు వాళ్ళకి కానీ మనకి దేవుడు చూపిస్తుంది ఇక్కడ వాక్యక రూపంగా కాబట్టి ఆయన పిలుపులో ఉన్న ఎట్లా చేయాలి అంటే ప్రతిదినం ఆయన వెంబడించాల శిరువుని ఎత్తుకొని తర్వాత శిరువుని ఎత్తుకుని వెంబడించడం అంటే ఏంది తన ప్రాణమును రక్షించుకునివాడు దాన్ని పోగొట్టుకొను ఇది పాయింట్ అన్నట్టు శిరువుని ఎత్తుకోవడం అంటే అంటే ప్రాణాన్ని పోగొట్టుకోవాలి నువ్వు ఏసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టిండదా ఎదుగు పెట్టిండవు పాపుల కొరకు ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి కొరకు నీ ప్రాణాన్ని పెట్టాలా వాళ్ళ కోసం నువ్వు అవసరం లేదు నువ్వు అవసరం నీ చచ్చిపోతే ఏమేమి లాభం లేదు అక్కడ దాని అర్థం ఏంటంటే మరణ వాగినంతగా నువ్వు ఈ నీ ప్రాణాన్ని దారబోసి నీ వెట్టని శక్తి కాలము ఆయన సువార్తను ప్రకటిస్తూ ఆ ప్రభులో నడిపించాలా అది నీ ప్రాణం పెట్టడం వాళ్ళ కొరకు నీ నీ జీవితాన్ని త్యాగం చేసుకోవాలా సాక్రిఫైస్ చేసుకోవాలా అది ప్రాణం పెట్టడం అంటే కండిషనర్ తర్వాత కాబట్టి చాలా మంది భయపడతారు కదా సేవ్ అంటే భయపడతానమ్ము అక్కడ పోవాలా మంత్రశక్తి ఏదో భయపడతా ఉంటారు కానీ అక్కడ వాక్యం ఏం చెప్తాం తొమ్మిదో మొదటి వచ్చినప్పుడు పిలిచి ఆయన ఇచ్చిండు నువ్వు మర్చిపోయినావు ఎప్పుడో దేవుడు నీకు పవర్స్ దేవుడు ఇస్తే మర్చిపోయినారు పిలిచి ఇచ్చిండు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన పిలిచి ఇస్తారా ఆయన ఇచ్చిండు ఆయన శిష్యులు ఏర్పరచుకునే వాళ్ళు ఈరోజు ఆయన ఆ పన్నెండు మంది శిష్యులు ఉన్నారా తర్వాత ఎంతమంది నూట ఇరవై మూడు మంది అయిన మంది మూడు మంది అయిన ఆయన శిష్యులమే మనం అంతా అట్ట విస్తరించింది అన్నట్టు ఈ రోజు మనం కూడా శిష్యులమే తన ప్రాణాన్ని రక్షించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు తర్వాత నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకును ఆయన నిమిత్తమే మన ప్రాణం పోయిన గాని ఆయన కొరకు మన ప్రాణార్పంగా మన జీవితాలను త్యాగం చేసుకొని ఆయన కొరకు జీవిస్తే ఈ లోకంలో ఆ నీకులకు ఆయన జీవాన్ని నింపితే అప్పుడు ఏమవుతుంది అప్పుడు నీ ప్రాణ రక్షింపబడతావు అంటే నీకు మోక్షం పరలోక రాజ్యం తర్వాత రెండు రెండు ఉంటాయి కదా నరకం ఉంటుంది పరలోక రాజ్యం ఉంటుంది ఈ లోకంలో ఒక సర్వలోకాన్ని సంపాదించుకొని అంత సంపాదించుకొని సమస్తాన్ని పోగొట్టుకుంటే ఏం లాభం కాబట్టి ఎన్ని ఉంటే ఏం లాభం పోగొట్టుకుంటే అయితే ప్రభు ఏం చెప్తుందంటే అక్కడ ఉంది ఒకడు లోకం అంతా సంపాదించుకొని తను తాను పోగొట్టుకునేలా లేక నష్టపరుచుకునే వానికి ఏం ప్రయోజనం చెప్పండి ఏం ప్రయోజనం లేదు ఏం సంపాదించుకుని ఏం చేస్తే ఏం లేదు ఏదేదో ప్రయాస పడుతు ఉంటారు చాలా మంది లోకంలో కానీ ప్రభుల గురించి ఇక్కడ మాట్లాడారు అన్ని గురించి మనం మాట్లాడుతున్నాము సేవకుల గురించి ఏదేదో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు ఏమేమో చేస్తూ ఉంటారు అక్కడ అక్కడ ఇప్పుడు సీజన్ వచ్చింది భయంకరంగా అన్ని బిజీ ఉంటారు కానీ దాని వల్ల ఏమి ఉపయోగం లేదు డబ్బులు ఖర్చు తప్పితే ఒకవేళ దాని గురించి ఏదన్నా లోతైన సందేశం అని ఎందుకు పుట్టిండు అని అనిలు పిలిచి వాళ్ళకి వెనుగట్ చేసి వాళ్ళకి దేవుని వాక్యం చెప్తే అట్లనే కొంత ఫలితం వస్తుందేమో పిలవరు కదా వీళ్ళు ఎక్కడో కొంతమంది చర్చలు దేవులు ప్రేరేపణ కలిగిన వాళ్ళు పిలుస్తారు కాబట్టి ఈ మాట ఎందుకు ప్రభు చెప్తున్నంటే ఈ రోజు బలగీత ఏంటంటే మనం అర్థం చేసుకోవాల సేవ అంటే చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు భయంకరమైన విషాదకరమైన విషయం ఏంటంటే ఎంతో మంది సేవ చేస్తున్నారు కాబట్టి సేవ చేసే ప్రతి నుంచి మనం తప్పుగా మాట్లాడుతున్నాం అయితే ఎలాంటి నిజంగా ఆయన వెంబడించే వాళ్ళు ఎట్లుంటారు అనే విషయం రెండు వాక్యాలు నేను చూసి ముగిస్తాను కాబట్టి నేనంత గొప్పోడే కాదు కాబట్టి ఆ ఒకప్పుడు అలాంటి గుడితనంలో ఉన్న వాళ్ళని దేవుడు అసలైన సేవ పిలిపోయాను అసలైన దేవుడిని సేవ ఎంబడించే వాళ్ళు ఎట్లా ఉండాలని ఆ సత్యం బయలుపరిచింది కాబట్టి ఇతరులకు అది ప్రకటించాలనే ఆశ అంతే నేనేదా గొప్ప మిషనరీని ఒక గొప్ప ఇదని నేను చెప్పలేను ఈ వాక్యము మన హెచ్చరిస్తుంది కదా మన వాక్యము చెప్పేవాడికి ఎంత అవసరమో నేను నేను తాగేవాడికి ఎంత అవసరమో పోసేవాడికి కూడా అంత అవసరం అట్లనే మనకు అందరికి అవసరం అన్నట్టు కాబట్టి ఆ వాక్యం మన అందరినీ బలపరుస్తుంది మనం ఎట్లా ఉండాలని అయితే ఈ రోజు ఎట్లా ఉందంటే సేవ అంటే ఉత్తిలాగా ఎంతో మంది ఉన్నారు అట్లా కానీ సేవ అంటే ఉత్తిలాగా ఉంది ఏంటంటే పొద్దున్న జాబ్కి వెళ్ళినాం అనుకో సాయంత్రం ఇంటికి వచ్చే టైం ఉంది అవర్స్ సిక్స్ అవర్స్ చేస్తారు జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం ఎగ్జాంపుల్ ఒక మార్చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఒక ఉద్యోగ స్థలం నువ్వు అనుకో ఒక నువ్వు ఒక డాక్టర్ అనుకో నువ్వు ఒక డాక్టర్ అనుకో లేక ఒక నర్స్ అనుకో ఆ నర్స్ ఏం చేస్తుంది పొద్దున్న హాస్పిటల్కి వెళ్తుంది తర్వాత తన తన పక్కన ఎంతో కొంతమంది పేషెంట్స్ ఉంటారు పిల్లలు ఉంటారు లేకపోతే పెద్దవాళ్ళు ఉంటారు పేషెంట్స్ ఉంటారు ఆమె టైంకి వచ్చినప్పుడు ఆమె టైం వరకు ఆ పేషెంట్స్ మొత్తం చూసుకుంటుంది ఎందుకంటే ఆమె వృత్తి ధర్మం చేయాలి కాబట్టి తర్వాత ఏమవుతుంది ఎయిట్ అవర్స్ అయిపోయినా సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళ సంగతి మర్చిపోతుంది ఎందుకంటే ఆమెకు అవసరం లేదు అది ఎందుకంటే ఆమెకు మళ్ళీ కొన్ని పనులు ఉంటాయి కదా అక్కడ ఇంటి దగ్గర పనులు ఉంటాయి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అవన్నీ చేసుకోవాలి అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే ఆ ఆ నర్సు పొద్దునే డ్యూటీకి వచ్చింది సాయంత్రం డ్యూటీ చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత ఆ పిల్ల ఎట్లుంది ఆ పేషెంట్స్ ఎట్లా ఉండదు ఆమెకు అవసరం లేదు ఎందుకంటే ఆమెకి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మళ్ళా ఉదయం మార్నింగ్ పోయి మళ్ళీ హాస్పిటల్కి వచ్చిందాక ఆమె గురించి అసలు పట్టదు అన్నట్టు ఎందుకంటే అవసరం లేదు ఎందుకంటే వృత్తి అది అది వృత్తి కాబట్టి అంతగా రిలీషన్స్ పెట్టుకోరు వృత్తి పని చేసుకోవాలా పనిపక్క టైంకి వెళ్ళిపోవాలా తర్వాత వాళ్ళు ఏమన్నా సార్ అవసరం డ్యూటీ వచ్చినాక మళ్ళీ వస్తుంది చేస్తూ ఉంటుంది అదే కన్న అట్లా చేస్తుందా కన్నతల్లి చేస్తుందా కన్నతల్లి అట్లా ఉంటుందా ఉండదు కదా కన్నతల్లి గంటల ధరబడి వృత్తి లాగా ఉంటుంది కన్న తల్లి చేయదు అట్లా ఎందుకంటే కన్న తల్లి కదా అంటే ఇక మేము అర్థం చేసుకోండి ఇప్పుడు మన ఇప్పుడు మనము సేవ చేస్తానువా పిలుపుని బట్టి సేవ చేస్తానువా అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఈరోజు మనం ఎట్లా సేవ చేస్తాము ఒక ఒక వృత్తి ఉందా ఆదివారం చర్చిన పిచ్చి వెళ్ళిపోయి మళ్ళీ ఆదివారం ఇప్పుడు కనపడరు పాస్టర్స్ ఎందుకంటే మేము పోయే ప్రాంతాలు అట్లనే ఉంటారు కాబట్టి దేవుని ఆత్మ ఘోషిస్తుంది రీతిగా తర్వాత ఉండదు మళ్ళీ తర్వాత మళ్ళా ఆ నర్స్ వచ్చేంత వరకు ఆ పేషెంట్స్ అట్టే ఉంటాయి కాబట్టి ఆమెకి ఏమైనా ఏం పర్లేదండి కానీ తల్లి అక్కడ ఉంటే చూస్తూ అటు ఉంటుందా ఏం చేస్తుంది బిడ్డని చూసుకుంటా ఉంటది తన తన జీవితం అంతా కోసం ఏదో తప్పించి పోతూ ఉంటది ఏదో వేస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ ప్రకారంగా ఈ రోజు సంఘంలో విశ్వాసులు ఆత్మీయు పెంచే విషయంలో పాశ్వరులు ఎట్లున్నారో తల్లి లాగున్నరా తండ్రి లేకుంటే వృత్తి చేసేలాగుండరా ఎంతో మంది సంఘానికి వస్తున్నారు ఎంతో మంది విశ్వాసులు వస్తున్నారు వాళ్ళ ఆత్మీయస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఏ రీతిగా ప్రభులు పెంచాల ఏ రీతిగా వాళ్ళని బాధ్యత తీసుకొని నీవు పొందుకున్న జీవాన్ని నీ ప్రాణం మరణమగినంత త్యాగం చేసుకొని వాళ్ళ నీ జీవితం నువ్వు సేవ చేసి వాళ్ళ ప్రభులు నడిపించే ఆ రీతిగా ఉన్నారు కదా చిన్నపిల్లలు జన్మించినప్పుడు శిష్యులు వాళ్ళు పెద్దంత వరకు తల్లిదండ్రులు జాగ్రత్త కాపాడుతారు వాళ్ళకి అడుగులేసి ఇంతవరకు అంత రెక్కలుగాలు వచ్చినాక అంత బాగా వచ్చినాక ఇంకా అవసరం లేదు అన్నట్టు ఎదుగుతున్నారు వాళ్ళు అన్ని ఆ రీతిగా అప్పుడు వాళ్ళు ఎట్లయినా నిలబడగలరు వాళ్ళ సొంత కాలం నిలబడగలరు ఇంకా బలపడగలరు అన్ని జ్ఞానము వివేకం అన్నీ ఉంటాయి ఈరోజు విశ్వాసం ఎట్లా ఉంటే పసిపిల్లలాగానే ఉన్నారు విశ్వాసులు తయారు చేస్తున్నారు కానీ సేవకులను తయారు చేస్తలేరు వాళ్ళు అట్లనే చెప్పేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వింటున్నారా ఏం చేస్తున్నారు ఆత్మీయస్థితి ఏందో ఉన్న అది వృత్తిలాగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే బాధ్యతలు లేవు ఎందుకంటే మేము చూస్తున్నాం బ్రెదర్ శివకరండి బెదర్ అంటే కొంచెం బండి అవసరం ఉంది బెదర్ మీరు ఏమైనా రాగలరంటే లేదు లేదు నాకు ఎన్నో పనులు ఉన్నాయి నాకు వీలు కాదు నాకు కుదరదు నేను వీలు అక్కడే ఉంటారు మళ్ళీ కాబట్టి ఏదో ఒక రూపంగా దేవుడు ప్రేరగలి దేవుడు ఆ టైంకి నడిపిస్తూ ఉంటాడు అయితే మొన్న ఒక విషయం జరిగింది ఏంటంటే ఒక ఊర్లో ప్రేరణ నడిపిస్తూ ఉంటే ఆ రోజు బండి వెహికల్ ఇబ్బంది అయిపోయింది పోలే అయితే ఏం జరిగిందంటే ఆ అని వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమంటారు అంటే ఫోన్ చేసిరు ఇంకా సార్ ఫాస్టర్ గారు ఇంకా రాలేదంటే అమ్మా ఇట్లా బండి ప్రాబ్లం అయిందమ్మా దూరం ఉంది కదా కొంచెం బండిగా అరేంజ్మెంట్ కాలేదమ్మా ఎట్లా అది అర్థం చే చేయాలని ఆలోచిస్తామంటే ఫాస్టర్ గారు మీరు అక్కడే ఉన్న మేము వచ్చి మిమ్మల్ని తీసుకుపోతాం అని చెప్పండి వాళ్ళు వచ్చి బండి వేసుకొని వచ్చి తీసుకుపోయిండ్రు ప్రేర్ అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వదిలిపెట్టిండ్రు అదే మన వాళ్ళైతే పర్లేదు రేపు చూసి రేపు వారం చూసుకున్నాం వేరే ఏం కాదు మళ్ళీ విధానం అంటే మనకు తపన ఉంది కానీ తపన ఆసక్తి అట్లా ఉంది వాళ్ళు ఎట్టా ప్రభులు కలిసి ఒక వారం బాకపోతే ఎంత బాధ అనిపిస్తారు అని కానీ వాళ్ళు అట్లా ఈలోక వాళ్ళు అక్కడే ఉన్నారు కానీ సహకరిస్తలేరు సేవకులే చూడండి ఇది ఇది అన్ని సంఘాల్లో ఉంది కదా వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడుకునేం కానీ ఈ రోజు ఆయన ఎంబడించే మనం అందరం కూడా ఎంబడిస్తామని చెప్పుకొని ఆయన రసం పీల్చుకుంటూ ఆయన ఆయన నామాన్ని ప్రార్థన చేస్తూ ఆయన నుంచి మేలు పొందుకుంటూ అన్ని ఆయన నుంచి తీసుకొని ఆయనకి ఇవ్వాల్సిన ఫలం ఇవ్వకుండా ఆయన పేరు చెప్పుకొని అన్ని పొందుకొని అన్ని చేసుకొని ఈ రోజు ఆ ఆ మేలు అనుభవాలు నివ్యా అనిపించాలా ఇతరులు అనుభవించొద్దా అందుకు కదా దేవుడు మనం పెట్టింది తీయగల్లాగా కాబట్టి తల్లి ఏం చేస్తుంది పిల్లలు ఆత్మీయంగా పెంచుతుంది కాబట్టి సంఘ కాపరి అనేవాడు సేవకుడు అనేవాడు ఎట్లా ఉండాలా విశ్వాసల్ని ఆత్మీయంగా పెంచాలి చిన్న తల్లి నుంచి మంచిగా ఆత్మీయతలు పెంచాలి బాధ్యత తీసుకోవాలా భారం అనుకోకూడదు బాధ్యత అయితే పౌలు ఒక విషయము మనకు విషయం మనకు జ్ఞాపకం చేస్తాం చూడండి ఈ వాక్యం చూస్తాము మొదటి దశలోకి రాసిన పత్రికలో నుంచి ఒక వాక్యం మనం చూస్తున్నాము మొదటి దేశలోకి రాసిన పత్రిక రెండో అధ్యాయము ఫస్ట్ దేశానికి రాసిన పత్రిక రెండో అధ్యాయ ఏడు వినిపించిన వాళ్ళు చూడండి అయితే స్తన్యమిచ్చి స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చే తల్లి గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా చెప్తున్నాయన మేము మీ మధ్యన సాధులుమై ఉంటుంది ఈ రోజు ఉన్నారా సేవకులు సంఘాల్లో ఉండొచ్చు ఎంతో కొంతమంది ఉంటారు ఉండరు కాబట్టి వాళ్ళ ద్వారా దేవుడు మిగతా వాళ్ళని కాపాడుతున్నాడు నేనైతే నమ్ముతా కానీ ఈ రోజు శివ ఆయన వెంబడించే మనము సంఘం ఉన్న మనము సంఘ కాపర్లు గొప్ప సంఘాలు దేవుడు పెద్ద పెద్ద సంఘాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎంతో థౌజండ్స్ ఎంతో మంది సంఘాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ ఆ సంఘాలు ఉన్న వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు వాళ్ళ తర్వాత ఎట్లా జీవిస్తున్నారు ఏ రీతికి అది వాళ్ళకి అవసరం ఉండదు ఎందుకంటే నువ్వు త వృత్తిలాగా కాబట్టి అవసరం లేదు ఆ నర్సు వృత్తి లాగా చేసింది చేసి వెళ్ళిపోయింది తన టైం తీసుకు వెళ్ళిపోయింది కానీ తల్లి ఏం చేసింది బిడ్డ చుట్టూ ఉంది బిడ్డకు తల్ల టైన్ కులు ఇస్తుంది బిడ్డను చూసుకుంటా గమనిస్తుంది జబ్బు పడిన ఎట్లా ఉంది అన్ని ఆ ఆ బిడ్డ దగ్గర కూర్చొని దివారాతులు ఆమె ఆ బిడ్డ వైపు చేస్తూ ఆ బిడ్డను మంచిగా చేయాలని ఒక కలిగి ఉంది అట్లా ఉన్నామా నిజమైన పిలుపు కలిగిన వాళ్ళు అట్లా ఉంటారు చూడండి ఇక్కడ పౌలు ఒక విషయం చెప్తుండ్రు చూడండి ఏం చెప్తుంది అయితే స్తన్యమిర్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా నేను మీ మధ్యన సాధువులమై ఉంటే మీ సాధువులు అంటే ఏంటంటే శిష్యులమై ఉన్నాం సాధువులు అంటే శిష్యులు అన్నట్టు చిన్న పిల్లల లాగా ఉండాలంట మన సాధువులాగా ఈరోజు చూస్తే మన సాధుల్లాగా ఉంటారు పాస్టర్లో ఎక్కలేని కోపం వస్తూ ఉంటుంది ఉంటారు చాలా మంది కూడా ఉంటారు కొంతమంది సాధువులాగా ఉన్నాం అంటే చూడండి మీరు మాకు బహు ప్రియులై ప్రియులై ఉంటే గనుక మీ అందు విశేష విశేష ఆశ ఆసక్తి కలిగి వారమై సువార్తను మాత్రమే గాక మా ప్రాణములను కూడా ఇచ్చకు సిద్ధపడి ఇంటిమే అలా లూయా ఒట్టి సువార్త చెప్తం కాదు ఎవరేం చెప్తారు సువార్తకులు సువార్త చెప్తే ఎవరేం చెప్తారు సువార్త కానీ ప్రాణం ఇస్తున్న వాళ్ళకి అంటే నీ టైమ్ను నీ వెలని నీ సమయాన్ని అంతా వాళ్ళ కొరకు పెడతానుమా ఆదివారమే పెడతామా మీ తరదులు పెడుతున్నామా చూడండి ఇది ఎందుకంటే ఇది మనం మనం అందరికి తగులుతుంది వాక్యం ఇది పిలుపు అంటే నేను పిలుపులో ఉన్నా నాకు దేవుడు పిలిచిన వేరే చెప్తారు కరెక్టే మంచిదే సంతోషం కానీ ఆ పిలుపు ఎట్లా నువ్వు కొనసాగించుకొని నువ్వు వృత్తి లాగా చేస్తావా తల్లిలాగా చేస్తావు స్థంగాన్ని తల్లి ఎట్లా పెంచుతా ఎట్లా పెలుస్తున్నావా లేక తండ్రి నువ్వు పిల్లలు పెంచుతున్నావా బాధ్యత తీసుకొని లేక వృత్తి ఏదో ఏదో మనకు జీతం తీసుకొని పోయినట్టు అందుకే మన ప్రభుత్వం జీతగాడే జీతగాడే గొర్రెల కాపరే నిజమైన కాపరే గొర్రెలకు ప్రాణం పెడతాడు నీ ప్రాణం పెడతాను ఇక ఆ వాక్యం పౌరుల జీవితంలో నెరవేర్తుంది వాళ్ళు చేసారు ఆ సేవ శిష్యులు చేసారు పేతులు వీళ్ళంతా చేసారు శిష్యులు చూడండి ఆయన వెంబడించడం అంటే ఏదో ఏదో చెప్పుకొని పోయేది కాదు అక్కడ ఉంది వాక్యం చూడండి ఏముంది అక్కడ వాక్యము దేవుని స్వార్థ మాత్రమే గాక ఏం చెప్తున్నాక్కడ మా ప్రాణములు మీకు ఇష్టం కూడా సిద్ధపడి ఉంటుందంటే ఎంతగా ప్రాణార్పంగా పోయిపోతే ఇందాక వేసుకోవాలి చెప్పింది కదా ఒక మాట నా కొరకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని తగ్గించుకుంటాడు తను తను ఉపేక్షించుకుని ప్రతి దినము వాళ్ళ శినియోత్కం వయ్యాలా అప్పుడే నన్ను వెంబడిస్తున్ను వెంబడించిన వాళ్ళు మీరు అప్పుడే నా నా నా కొరకు నా నేను చెప్పిన మాట మీరు పాటించిన వాళ్ళు నా పిలుపులో ఉన్నవాళ్ళు మీరు లేకుంటే పిలుపులో లేని కానే కాదు ఈ వాక్యం ప్రకారంగా చూడండి ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలా ఏముండ చాలా బాగా చెప్తున్నా అయితే సన్యం ఇచ్చి తల్లి తన సొంతములో పాల్ గౌరవించినట్లుగా చూడండి అంటే పాలిచ్చి తల్లి బిడ్డను ఎట్ట గౌరవిస్తుంది అట్లా మేము మీ మధ్య సాధులుగా ఉన్నాం అట్ట గౌరవించిన మిమ్మల్ని అంత ప్రేమగా చూసుకుని మిమ్మల్ని శిష్యుల్లాగా ఉన్నారు మీరు బిడ్డల్లాగా పసి బిడ్డల్లాగా ఉన్నారు మీరు మేము అట్లా చూసుకుని మిమ్మల్ని మేము పాల పాల చేత పెంచిన కానీ బలమైన ఆహారం పెంచిన పెట్టలేంక మీకు అంటే మీరు పాలు లాగే ఇప్పుడు శిష్యుల్లాగా ఉన్నారు ఇప్పుడు కానీ ఎంత విషధీకరిస్తున్న పావులు వాళ్ళ సేవలు మీరు మా బహు ప్రియులుంటారు కనుక అంటే మనం రక్షింపబడ్డ వాళ్ళు అంత ప్రియులు బహు ప్రియులు అంటే వాళ్ళు చూస్తే నీకు అంత ప్రేమ పుట్టాలా ప్రియులుంటే కనుక మీ ఎందు విశేష ఆసక్తి కలవాలంటే విశేషమైన ఆసక్తి రావాలి విశేషమైన ప్రేమ పుట్టాలా చూస్తే ప్రేమ పుట్టాలా లేకపోతే ఏమిటి వాళ్ళు ఏమి ఇవ్వలేదనుకో ప్రేమే ఉండదు వాళ్ళ మీద అసలు వాళ్ళ కూడా చూడరు ఎవరైతే బాగా ఇస్తారో వాళ్ళ వైపు చూస్తారు వాళ్ళకే బాగా ప్రార్థన చేస్తారు ఇది బాధగా అనిపిస్తుందా అంటే వ్యత్యాసము ఎలాంటి సేవ చేస్తాను మనం మన సేవ ఎటు చేస్తాను ఏ రీతికి పోతుంది సేవ ప్రభు వచ్చినప్పుడు నేను లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు నువ్వు ఎలాంటి సేవ చేస్తావు ఇల్లే ఇల్లే అంటాడు ప్రభులు ఇక్కడ ప్ర ప్రభు అక్రమము చేయవాల మీరు ఎవరో నాకు తెలియదు ప్రభు అని ఈ నామంలో దయ్యాలు రోగులు బాధ లేదా అన్ని ఇచ్చిన కానీ మీ స్వార్థం కొరకు వాటిని నా గొరెల కొరకు నా సంఘం కొరకు నేను మీకు అవన్నీ ఇచ్చిన సంఘ క్షేమాభివృద్ధి కొరకు మీకు వరాలు ఇచ్చిన కానీ మీరేం చేసినా మీ సొంత మైమ మీరు మీరే మయమ పరుచుకున్నారు నాకు రావాల్సిన మయమ దొంగిలించి మీరు మీ స్వార్థానికి వాటిని వాడుకున్నారు నా బిడ్డల కొరకు పెట్టలే దేవుడు లెక్కడుతున్నా రోజు పోండి అక్రమం చేయిలారా పోండి నిత్య నరకానికి అంటుంది ఎంత భయంకరమైన ఆ ఆ టైమ్ ఆ మాట అంటే ఆ టైంకి నీ పరిస్థితి అట్లా ఉంటే ఏమైపోతుంది వస్తుంది ఇంకా టైం సమయం ఉండదు ఇంకా అక్కడ మన పరిచర్య ఎలాంటి సేవ చేస్తుంది ఎలాంటి ఉన్నవో మనం పరిశీలించుకోవాలా ప్రతి క్షణం మనం పరిశీలించుకొని మన జీవితాలను ప్రభు వాక్యానికి లోబడి అని ఏం చెప్పాడో దాన్ని త్యాగం చేసుకొని ప్రయాసపడిపోవాలా ఒక దశ నుంచి ఒక దశకి దేవుడు నడిపిస్తూ ఉంటాడు మనకు ఆశ ఉంటే మా ప్రాణాలు ఏంటంటే ఇష్టపడాలంటే పౌరుడు అంతే కదా ప్రాణాలు కూడా చేయలే చనిపోయేంత వరకు చిరస్చేనం ఆయన ఆయన వాక్యాన్ని ప్రకటించే బంధకాల శ్రమలో ప్రతి పట్టణంలో నాకు కాసుకుని ఉన్నాయి అయితే ఆయన నాకు ఇచ్చిన కృపాసువార్తని నేను దాన్ని తుదు ముట్టించేంత నా ప్రాణాలు కూడా నాకు లెక్కలేదు నేను వెళ్లాల్సిందే నేను పోయి చెప్పాల్సిందే వాళ్ళకి అని అంతగా తీర్మానం చేసుకున్నాను అపుస్తులంతా వాళ్ళంత గొప్ప సేవ చేశారు కాబట్టి భూ తలకి లేచారు ఈ రోజు ఇవన్నీ మనం చదువుతున్నాం ఎంతో మంది సేవకులు అనేక కండాలకు పోయి ఆయన సువాతను విస్తరింపజేస్తున్నారు మనం కనీసం ఒక ఊరు కనబోతుండ్రా సంఘాలకే చెప్పుకుంటే దిగితే కాలమంతా చెప్పిన వాళ్ళకే చెప్తా ఉంటే చెప్పిన వాళ్ళకే చెప్తా ఉన్నాం ఏసు ప్రభావ్ ఒక మాట మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మీ ప్రేమ ఏ పాటిదయ్యా శాస్త్రుల అట్లనే ఉన్నారు శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటే మీ నీతి అధికం కావాలా నేను ఇచ్చిన మీకు నీతి అది ఆయన నీతి ఆయన నీతి గల రాజు ఆయన ఆయన నీతి మనకి ఇచ్చిండు ఈ లోక పర్వ నీతి ఏంటంటే స్వనీతి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు అట్టనే ఉన్నారు లేదా అన్నిలు నశించిపోతున్నారు ఎంతో మంది గ్రామాల్లో సువార్త లేదు రండి అని చెప్తే అట్లా సపోర్ట్ చేయరు లేదా రమ్మంటే తీసుకుపోతున్న రారు ఎంత భయంకరంగా వాళ్ళు అటుంటి మరి వాళ్ళకి ఎవరు పోయి చెప్పాలా వేసుకో చెప్పారు లేదా నాకు లోపల ఒక మంది ఉంది బయట కూడా ఒక మంది ఉన్నారు మరి లోపల సంగతి లోపల మందకే చెప్పుకుంటూ అదన్నా కరెక్ట్గా ఉందంటే అది కూడా లేదు బయట ఉన్న మంద సంగతి వెళ్ళి లేదు ప్రభావరకు చెప్పాను ప్రభా సరే వాళ్ళు చెప్పిన వాళ్ళ నుంచి ఎంతమంది నా వరకు వాళ్ళు నిలబడ్డరు ఎంతమంది నువ్వు పెంచిన నేను తండ్రిలాగా పెట్టినా తల్లిలాగా పెట్టినా ఇన్నికి అధికారం అన్ని ఇచ్చినా కానీ మరి ఏం చేసినాం ఆ పిల్లలు అంటే దేవుడు ఏం చెప్తావు ఆ తీర్పు దినాన్ని ఏం చెప్తాం చెప్పండి మన ప్రాణాలు అట్ట త్యాగం చేయాల సేవలో అది ఆయన వెంబడించడం అంటే చూడండి అందుకే పౌలు ఇంకొక మాట చెప్తాడు ఫస్ట్ కోరంది చూడండి మనం ఏం బోధిస్తాం ఆ కాలంలో సంఘ సేవకులు సువార్త మాత్రమే బోధించిన అన్ని విధాలుగా అందరి బాగోలు చూసినారు అనాథ పట్ల పేదల పట్ల కనికరం చూపించారు వృద్ధుల పట్ల వాళ్ళ పట్ల కనికరం చూపించినారు అన్ని సేవలో వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించవచ్చు చివరికి అలాంటి సేవ చేయలేని ఏ సంఘం సరే ఏ సేవకులైనా సరే అది సేవే కాదు ఈ వాక్యం ప్రకారంగా అది ఎవరన్నా కావచ్చు నేనన్నా కావచ్చు ఎవరన్నా కావచ్చు మనం దేవుని శివ వృత్తి లాగా తీసుకోకూడదు పారం తీసుకోకూడదు బాధ్యతను తీసుకోవాలా బాధ్యత గల తన్నేం చేస్తారు పిల్లలు ఎంత తప్పు చేసే వాళ్ళు కొట్టు తిట్టు ఎట్టేసి వాళ్ళని నచించిపోకుండా చేస్తారా లేదా చూడండి ఇది మనం జాగ్రత్తగా మనం ఇది అర్థం చేసుకోవాలా అయితే మొదటి పేతురు రాసిన పత్రికలో ఒక వాక్యం చూసి ఇది నేను ముగిస్తాను ఫస్ట్ పేతురు రాసిన మొదటి పేతురు రాసిన పత్రికలో రెండో అధ్యాయము దానికి ముందు ఫస్ట్ కొనుంది దేవుని పిలుపు అనేది ఎంతో గొప్ప ధన్యత కదా ఎంతో గొప్ప ధన్యత ఆ పిలుపులో ఉన్న మనమంతా కూడా ఆ ధన్యత మనకు కలిగి ఉంటాం ఆయన చీకట్లో ఉన్న మనం ఒకప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళం ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనం ఆయన కదా ఆయన గుణ అతిశములను ప్రచురం చేయ నిమిత్తం వంశము రాజులని యాజక సమూహంగా పరిశుద్ధ జనంగా దేవుడు మనం తయారు చేసింది ఒకప్పుడు చీకట్లో ఉన్నవాళ్ళం కానీ ఆయన వెలుగులోకి మనం దేవుడు నడిపించింది అందరిని దేవుడి సేవకులుగా పిలిచిండు అందరూ పిలుపులో ఉన్నారు ఎంతమంది ఆ ఆయన పిలుపు తగినట్లు జీవిస్తున్నారు అందుకే చూడండి అపోస్తుల కార్యంలో పౌలు తన ఒక విషయం అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఇందాక పౌలు చెప్పినట్టు వాళ్ళు ఎందుకు అంతగా తప్పించి ఆయన సేవ చేసిండ్రు అంతగా వాళ్ళు ఎందుకు త్యాగం చేసుకుని వాళ్ళ జీవితాలంటే ఇక్కడ ఉంది ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో చూడండి ఆ పుస్తకాలని ఇరవై అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ ఎందు బంధింపబడ్డ వెళ్ళి చిన్నాను అక్కడ నాకు ఏమి సంభవించినో నాకు తెలియదు కాని బంధకంలో శ్రమలో నా కొరకు కాచుకుని చెప్పినవని పరిశుధాత్మ నాకు సాక్ష్యం నాకు తెలియను అంటే దేవుని ఆత్మ ప్రేరేపణిస్తున్నాడు ప్రతి పట్టణంలో ప్రతి స్థలాల్లో నీకు శ్రమ ఉంటుంది పౌలు అని దేవుని ఆత్మ చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఆత్మ నా మాట్లాడుతూ ఉంటాడు మనతోని నడిపింపు దేవుడు ఒక దగ్గరలో మనల్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు పోతావా పోవని దేవుడు కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు తర్వాత ఏమో తెలుసా ఇరవై నాలుగు అయితే శ్రమలు బంధకాలన్నీ ఉన్నాయి అయినా సరే ఎందుకంటే వాడు వేస్తే దుష్టుడు నిన్ను ఆటంకపరుస్తూ నేను పోనీకుని అడ్డగిస్తూ ఉంటాడు ఏదో రూపంగా నువ్వు మటుకు ఛేదించుకుని పోతూనే ఉండాలి అది విధానం ఇరవై నాలుగు అయితే దేవుని కృపాసువార్తను గుర్చి సాక్షినిచ్చే ఎందున నా పరుగును ఆయన కృపాసువార్త ఆయన కృపగల దేవుడు కనికరముల దేవుడు పాపిని ప్రేమించే దేవుడు పాప నుంచి వెలగల్పించే దేవుడు ఆయనే రక్షకుడు ఆయనే దేవుడు అని నేను చెప్పకుండా ఉండలేను నేను పోకుండా ఆగలేను పరుగును నేను ప్రభు ప్రభు అయిన పొందిన పరిచర్యను ఎన్నో పరి దేవుడు మనకి ఇచ్చాడు కదా సేవ విస్తారమైన సేవ ఇచ్చింది మనకి కానీ ఆ పరిచర్యను తుదు ముట్టించడం నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనలేదు ఇందాక వాక్యం ఏం చెప్పిండ మా మా మీ మాకు బహు ప్రియులు గక మా ప్రాణములు ఇచ్చ కూడా సువార్త చెప్పడమే కాదు మా ప్రాణంలో మీకు ఇష్టం అంటే అంతగా చెప్పేసి వెళ్ళిపోలే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు బాగోగలు చేస్తున్నారు వాళ్ళ బాధల్లో పాల్పొందినారు అన్ని విధాలుగా వాళ్ళు తలిపి చేసిండు అన్ని విషయాలు చెప్పిండు వాళ్ళని ప్రభులు నడిపించండు టైం పెట్టిండే నీ టైం అంటే నీ ప్రాణం పెట్టడం టైం నీ సమయం నీ డబ్బు నీ ధనము వాళ్ళ కోసం వెచ్చించాలా నీకు ఎంత బిజీగానే ఉండొచ్చు చూడండి తర్వాత ఏముంది అక్కడ ఇదిగో దేవుని రాజ్యము చూడండి ఇరవై నాలుగో వచ్చి ఇరవై ఐదు వచ్చిన అవసరం లేదు కాబట్టి ఎందుకు ఈ మాట ప్రభు చెప్తుండే ఒక బాధ్యత ఏంటంటే ఇరవై తొమ్మిదో వచ్చినాలో దేవుడు ఇరవై ఎనిమిదో ప్రభు ఒక మాట చెప్తుండే అక్కడ దేవుడు తన స్వరక్తమిచ్చి సంబంధించిన సంఘమును కాయటకు దేవుడు ఆయన రక్తం కాచి సంఘానికి విడదల సంఘం అంటే మనమే చర్చి అంటే బిల్డింగ్స్ కాదు గోపురాలు కాదు నువ్వు నేనే సంఘం అంటే చర్చే సంఘం మనుషులే సంఘం దేవుని బిడలే సంఘం కాబట్టి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగాని నువ్వు కాదు సంపాదించింది గొర్రెలు ఈ నా గొర్రెలు ఈ నా గొర్రెలు ఇది నా ఏరియా నువ్వు ఇక్కడ అక్కడ పోయి చేసుకో అది కాదు నీ నీకెవరిచ్చిన గొర్రెలు నువ్వు నువ్వు ఆయన వాటి కోసం రక్తంగా వచ్చినవా నీ ప్రాణాన్ని త్యాగం చేసినవా అర్ధరాత్రికి ఎలా ఎవరన్నా ఫోన్ చేస్తే బ్రదర్ పల్లాని చోట రాని బ్రదర్ ప్రార్థన చేయమంటే పోవు ఫోన్స్ ఇచ్చా పెట్టుకుంటారు ఏదో చేసుకుంటారు అట్లాంటి సేవకులు కూడా ఉండరు కానీ అంత త్యాగం చేయకుండా నీకు దేవుడు గొర్రెలు ఇస్తే అవి కాయటానికి కూడా దేవుడు నీకు బాధ్యత ఇస్తే అది కూడా కాయలేకపోతే నా గొడెలు నా గొర్రెలు అంటే నువ్వు ఆ గొడవలు బాగో చూస్తున్నావా కష్టంగా ఉంటది కదా కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ప్రభులు దేవుడు తన స్వరాక్తనికి సంబంధించిన సంఘం కాయటకు పరిశుధాత్మ మేము దేని ఉంచినో నిన్ను అధ్యక్షులుగా అంటే దేవుని ఆత్మ లీడర్ ఆయన ఆత్మని నేను నడిపిస్తాడు నువ్వు ఆ సంఘాన్ని నువ్వు కాయాలా సంఘం ఇప్పుడు ఎటు ఎటువైపు వెళ్తుంది సంఘం ఏ రీతిగా సంఘం నువ్వు కనుల చూడు నీ సంఘం ఏ రీతిగా ఉంది ఈ రోజు ఈ వాక్యం తగినట్లు నువ్వు ఉన్నవా లేకపోతే నీ సంఘం ఉందా విశ్వాసాలు ఎట్లున్నారు ఈ రోజు ఆత్మీయస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఏ తీసుకున్నారు శ్రమ అయ్యోని పరిగెట్టిపోయి విశ్వాసం విడిచిపెట్టి వెనకెళ్ళిపోయి లోకం కలిసిపోయిన విశ్వాసం లాగున్నారా విశ్వాసం ఉన్న బిడ్డలు శ్రమ వచ్చిగా జయించి విశ్వాసం మూలంగా ప్రభుని చూస్తూ ముందుకెళ్లి వాళ్ళ ఆత్మీయ జీతం కొనసాగించిన ప్రముఖలాగా విశ్వాసం లాగున్నారా నీ సంఘం నువ్వు పరీక్షించుకో తర్వాత ప్రభు అక్కడ చెప్తున్నాక్కడ ఏముంది అక్కడ దేని అందు నేను అధ్యక్షత ఉంచాను ఆ యావత్ మందను గుచ్చి తర్వాత మీ మటుకు మిమ్మల్ని గుచ్చి యావత్ మంద అంటే అన్ని అన్నింటిని గుచ్చి మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఒకవేళ నేను వెళ్ళిపోతే క్రూరమైన తోడేళ్ళు మీ మధ్య ఉంటాయని తెలుసు వాళ్ళు మందని కనికరింపరంట తోడేళ్ళు కూడా ఉన్నాయి ఈరోజు సంఘాల్లో క్రూరమైన తోడేళ్ళు తోడేళ్ళు అంటే తోడేళ్ళంటే గుణం కల వాళ్ళు సంఘాల్లో గొర్రెల్ని తింటుని పట్టుకుని తినేస్తా గొర్రెల్ని దోచుకుంటున్నీ గొర్రెల్ని ఎంత భయంకరంగా ఉంటారు కదా చెత్తంటే ఎంత బాధకరం అనిపిస్తుంది కాబట్టి పౌలు తన సేవా చేతుల శిష్యులు ఆయన పిలుపులో ఉన్న వాళ్ళు ఆయన వెంబడించే వాళ్ళు ఎట్లాంటి సేవ చేసిండ్రో ఈ రోజు నువ్వు నీ కూడా అట్లా చేయాలా మనం దేవుడు నీకు ఆసక్తి ఉంటే నీ ప్రాణం అంతగా నువ్వు ఆయన వెంబడిస్తే నేను నువ్వు ఉపేక్షించుకోవాలా నీ నువ్వు నాకు అది బా నాకు అది లేదు ఇది లేదు నాకు ఉద్యోగం వస్తే సేవ చేస్తా అది చేస్తా నా కష్టాలని బాధలను ఎట్లా సేవ చేయాలి ఎట్లా అదే కదా మరి వాళ్ళు కష్టాల్లో పౌలు అంటున్నారు కష్టాల్లో ఉండి కూడా వెళ్ళిండే అదే సీక్రెట్ దేవుడి కష్టాలు అంత బాగుంటే నువ్వు సేవ చేయాల్సిన అవసరం లేదు ఈజీ కదా అంత బాగుంటే కష్టమే కదా అంత బాగుంటే ఆడ ఏమున్నాడా ఇప్పుడు రోగం రోగం ఉన్న వాడికి డాక్టర్ మందు కావాలా బాగున్నవాడికి డాక్టర్ ఎందుకు ఇది అట్లనే ఉంటారు కదా అంత బాగున్న డాక్టర్ ఎందుకు అవసరమే లేదు అక్కడ లేని కాడ కదా ఎక్కడ రోగం ఉంది ఎక్కడ నశించిపోయిన గొర్రెలు అక్కడ పోవాలి కదా నశించిపోయిన వెతికి రక్షించడానికి మనుషు కుమారి లోకానికి వచ్చాడు ఎక్కడ నశించిపోయింది వెతకాలా నువ్వు వెతికితే కదా నువ్వు బయట పోతే తెలుస్తుంది ఎక్కడ ఉన్న వెతికితే తెలుస్తుంది నువ్వు ఇక్కడే ఉన్న సంఘంలోని గూడు కట్టుకుని అక్కడే గొంగల్పురిలాగా అక్కడే ఉంటే ఎలా నువ్వు సీతాకాకు చిలకలాగా బయటకు వెళ్తే నీకు అన్నీ కనిపిస్తాయి సమస్తంగా కనిపిస్తా ఏం జరుగుతుంది లోకంలోని బయట ప్రపంచమే నువ్వు ఏం జరుగుతుంది ఎట్టన ఎన్నో ఆత్మలను నశించిపోతాయి ఎంత ఎంతగా ఆత్మలు క్షీణించిపోతుంది నీకు కోత విస్తారంగా ఉంది పనివాళ్ళు లేరు శివకులు లేరు తక్కువ ఉంది కోత విస్తారంగా ఉంది ఎవరు పోయి కోస్తారు కనులు ఎత్తి దేవుడు ఇప్పుడే కోతకు వచ్చింది అది ఎవరికి వస్తారు పోయి తీర్మానం కదా అని వెంబడించే వాళ్ళు కోస్తున్నారా లేదా వీళ్ళు కోసిందా లేదా కోత విస్తారంగా ఉన్నారు గొప్ప గొప్ప శవకులు వీళ్ళ సంఘాలు వచ్చిన శిష్యులు ఈ లోకాన్ని తలకిన చేసిన అయితే చివరికి ఒక వాక్యం నేను చూసి నేను ముగిస్తా ఒకటే వాక్యం ఏంటంటే ఫస్ట్ కొర మొదటి కొరని రాసిన పత్రిక ఈ రోజు ఎట్లా ఉంది మొదటి కొరిని రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేను వచనం క్రీస్తు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నాను తండ్రులు అనేకులు లేరంట ఇది చూడండి ఎంతమంది సేవకులుంటే ఏం లాభం చెప్పండి భారం కలిగిన సేవకులు బాధ్యత కలిగిన ఉండాలి కదా ఎంత ఉపదేశి గంభీరంగా నువ్వు వాక్యం చెప్తే లాభం అరిసి గొంతు దించుకొని అంతగా అరిసి అరిసి చెప్తుంటారు స్టేజ్ల మీద వాక్యం సరే చెప్పుకొని వాళ్ళకి అంత స్వరం ఉందేమో కానీ ఎంత చెప్పినా ఏం లాభం నువ్వు తండ్రిలాగా ఉండగలుగుతున్నావా తండ్రి స్థానం ఉండరా ఉపదేశాలు ఉండరు తల్లికి ఉంది చర్చలు మనకు భయంకరంగా ఉన్నాయి కానీ సేవ కోత ప పంటేది లేదు చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ పౌలు అంటాడు ఇక్కడ తండ్రులు అనేకులు లేరంట అంటే తండ్రులు లేరు తక్కువ మంది ఉన్నారు కానీ ఉపదేశం మటుకు వేల మంది మంది ఎక్కువ ఉన్నారు కానీ తండ్రి మటు ఉన్నారు ఎందుకంటే నువ్వు తండ్రుల లాగా నువ్వు తయారు చేయలేవు సంగీ శిష్యుల్లాగా తయారు ఆ బాధ్యత దేవుడిని అలాంటి పిలుపులో ఉన్నప్పుడు నువ్వు ఇతరులు కూడా తర్బీ చేయాలా ప్రభులు నడిపించాలా నీ తర్వాత మిగతా వాళ్ళు నీ సంఘాలు కొంతమంది శిష్యులుగా తయారు తయారు చేసి వదలాలా దేశం మీదకి వదిలితే వెళ్ళిపోతారు వాళ్ళు భూ తలకి సేవకులు రావాలని నీ సంఘంలో అలాంటి భారం ఏ ఏ సంఘం కొంతమంది సంఘాలు తీసుకుంటాయి కొన్ని సంఘాలు తీసుకుంటాయి మిగతా ఎన్ని భాష చెప్పాలా వినాలా వెళ్ళిపోవాలి వాడు వయసు దాడిపోతూ ఉంటుంది కాలం ముగించిపోతూ ఉంటుంది అక్కడే ఉంటాడు ఇది ఎంత భయంకరమైన పాపం ఇది ఖచ్చితంగా దీనికి లెక్క చెప్పాలి మనం ఎవరైనా సరే ఆయన ఆత్మ ఘోషిస్తుంది మనుషుల్లో ఉండి ఎందుకంటే నా బిడలు నశించిపోతున్నారు నా ప్రజలు వారి కోసం నా ప్రాణం పెట్టినా వాళ్ళు ఎక్కడెక్కడో పని పని వాళ్ళందరూ ఎవడు సమకూరుస్తాడు ఎవరు వారి కొరకు వెతకుతురు ఉన్నారా అలాంటి వాళ్ళు నేను పోత ప్రవ నేను వెతుకుత ప్రవ అంటే ఎవరన్నా కష్టమే తండ్రులాగా లేరు చూడండి తర్వాత క్రీస్తు క్రీస్తు వేస్తున్నందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ గనక మీరు నన్ను పోయి నచ్చుకున్న వారే ఉండవల్లని మిమ్మల్ని బతిమినాడు కొంచున్నాను దాని అర్థమైంది కన్నాడు నువ్వు కంటిన్యూ తెలుస్తుంది బిడ్డల మీద ప్రేమ ఉంటుంది వాక్యాన్ని ముగిస్తున్నా నువ్వు కంటే నీకు నువ్వు నిజంగా ఆత్మీయ స్థితిలో కన్నవనుకో అంటే నీ బిడ్డల ప్రేమ ఉండదా అంటే నువ్వు కనలేదు అన్నట్టు ఏదో అనాథులు చెప్పినట్టు ఏదో పది మందికి రోడ్డు మీద పోయి చెప్పిపోయినట్టు ఉంటుంది అట్లా నువ్వు నిజంగా నీ రక్తం పెంచి కన్నవనుకో నువ్వు అప్పుడు నీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటుందా లేదా ప్రేమ లేదు అంటే నువ్వు కనలే సంఘాల్లో ఎందుకు విశ్వాసాలు ప్రేమ ఉండదు అంటే నువ్వు కనలే అలాంటి బాధ్యత తీసుకోలే ఎందుకంటే ఒకటి చెప్పేసి అంతే కాబట్టి ఉపదేశములు ఎంతమంది ఉంటే లాభం తండ్రిలాగా లేరు వృత్తిలాగా చేసేది కాదు దేవుని సేవ బాధ్యతలాగా తండ్రి స్థానం తీసుకొని తల్లిలాగా ఉండి వాళ్ళని ఆదరించి వాళ్ళు ప్రభులు నడిపించాలి వాళ్ళు పెంచాలా చిన్నతల నుంచి ఆత్మీయులు పెంచాలా వాళ్ళు వాళ్ళు కూడా ఒక సేవకులుగా తయారు కావాలి వాళ్ళ నుంచి ఒకరికి అట్లా సువార్త అందుకే ప్రభు ఒక మాట అంటాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త ప్రకటించమంటాడు నమ్మిన వాళ్ళ శిష్యులు చేయమన్నాడు చేయాలా మనం నమ్మిన వాళ్ళ శిష్యులు చేయాల అనేకులు ఆత్మీయ స్థితిలో మనం నడిపించాలా చూడండి మనం వృత్తిలాగా చేయటం కాదు దేవుని భారం పిలుపు కలిగిన వాళ్ళు దేవుని సేవ చేయాలా ఎందుకంటే ఆయన రాకడం సమీపించింది మనం సిద్ధపడాల అనేకులు సిద్ధపరచాలా మన శక్తికి మించిన ప్రయాణం ఉంది మన సిద్ధపడి అనేకులు సిద్ధపడుతుంది గొప్ప జనం గొప్ప జనం శ్రమల పాలు కావాలి వాళ్ళందరూ మన సంఘాల్లో పోయి ఈ వాక్యం చెప్పాలా ప్రేమతో మనుషులకి చూపించాలా వాళ్ళకి అందుకొరకే దేవుడు మనం పెట్టిన లోకంలో ఆత్మీయ దశలో వాళ్ళు ఎట్లా ఉన్నారో మనం అది గ్రహించి వాళ్ళు వాళ్ళు కృంగిపోయి ఉన్నారు వాళ్ళు శ్రమలకు సలించిపోతున్నారు వాళ్ళు ఆయన నమ్మదగిన వాడు దేవుడు గొప్ప దేవుడు మనం చెప్పి వాళ్ళందరినీ ప్రోత్సహించి వాళ్ళ ఉద్యోగం తీసుకొని రావాల వారిలో ఒంటరి ఏమైనా పది వందల వాక్యం ఒంటరి కావచ్చు నువ్వు ఒక్కడే కావచ్చు నువ్వు పది వాడు పది వందలుగా మారుతడు అట్లా విస్తరించాలా సేవ అలాంటి తీర్మానం తీసుకోవాలి మనం మన సంఘాల పట్ల విశ్వాసం కాదు తయారు చేసేది సేవకులు తయారు చేయాలా సేవకురాండ్రు తయారు చేయాలా రూపావరాలు దేవుడు ఇస్తాడు సంఘానికి అందుకు గిఫ్ట్స్ ఇచ్చిండు అవన్నీ అక్కడే వాడుకుంటే ఏం లాభం ప్రభు పిలిచి అవన్నీ ఇచ్చిన వాళ్ళకి అధికారం ఇచ్చిండు తర్వాత సిరువు నీతికి వెంబడించను ఇప్పుడు నువ్వు ఇచ్చినాక నువ్వు వేంజరాన్ని ఎంబడించాలా అన్ని పెట్టి మూలబడేసి ఉంటే నీకు ఇచ్చి కూడా వేడుతాం అందుకే దేవుడు అవిదీసి ఏరవల్పిస్తాడు కాబట్టి మన ఉండకుండా ఆయన తిరిగి బలా నమ్మక మంచి దాసుని బిరి తెచ్చుకోవాలా ఆయన తిరిగి ఏ దాసు అలాంటి పనులు నిమ్మగ్ నిమ్మ హృదయం కలిగి తన శిరువుంతను వెంబడించుకొని ఆయన ఆయన నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాలు త్యాగం చేసుకొని అంతం వరకు సహించి ఆయన కొరకు నిలబడి సేవ చేస్తారో అనేక నడిపిస్తారు వాళ్ళకే బహుమానిస్తారు మిగతా ఆ తీర్పు దినాన్ని తెలుస్తుంది వాళ్ళ పరిస్థితి అది తలుచుకుంటే బహు భయంకరమైన దినం కదా కాబట్టి మనం అలాంటి తీర్పులో ఉండొద్దు మనం ఆయన బలానమ్మక మంచి దాసుడ అని బిరు తెచ్చుకునే తండ్రిని కౌగిలించుకోవాలని లోకలు వచ్చిన సంతోషంతో ఇదిగో ప్రవ్వ ఇంతమందిని తీసుకొచ్చిన ప్రవ్వా అని సేవ చేసి ఆయన మైమపరచాలి మనం మంచి గృహ నిర్వహులు మనం ఉండాలా అలాంటి సేవలో ప్రభు మనల్ని నడిపించాలని ప్రార్థిద్దాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పర్లోకి తండ్రి నీకు ఎంతో వర్ణాలు ఇస్తా ఈ గడిచిన కాలం తమ్మల్ని కాచి కాపాడిన ప్రవ ఈ మధ్య కాల సమయంలో మీ సన్నిధిలో స్వామి గడిపి అనుగరించేందుకే నీకు ఎంతో వర్ణాలు ప్రవ్వా నైనా మిమ్మల్ని పిలి మీరు మమ్మల్ని పిలిచినారు ప్రవ్వా మాకు కృప వరాలు మాకు అనుగరించినారు వచ్చిన వచ్చి వరాన్ని నిన్ను మయమపరచాలా ప్రవ్వా నైనా నన్ను ఎంబడించేవాడు ఉపేక్షించుకొని తను తాను ఉపేక్షించుకుని నా శిరువు నా నిమిత్తము సువార్ నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్న వారు దాన్ని దక్కించుకున్నారు ప్రతి దినం తన సెలవు మై ఉన్నారు కాబట్టి శివుకులను పిలుపులో ఉన్న వాళ్ళు ఈ రోజు ఎట్లా ఉండాలా ఏ రీతికి ఉండాలనే మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ ఒకవేళ అలాంటి బలహీనతల్లో మేము ఉంటే ప్రవ్వ మమ్మల్ని క్షమించండి ప్రవ్వ సంఘం కొరకు వృత్తిలాగాకుండా బాధితగా ప్రభా తండ్రిలాగా తల్లిలాగా ఉండి సంఘాన్ని ఆదరించాలా ఒక తల్లి శిష్యుని కంటే ప్రభావ ఎంత ప్రేమ చూపించి ఆ శిశువుని ఎదిగింపజేస్తుందో ఆ రీతికి అనేక జీవితాల్లో మిమ్మల్ని ప్రసవించాలా ప్రభావ ప్రసవించే స్త్రీలాగా మేము ఉండాలా అనేక జీవితాల్లో ప్రభావ మిమ్మల్ని ప్రసవించాలా అనేకుల్లో ప్రభావ మీరు జన్మించాలా ప్రభావ మీ యొక్క వెలుగును తీసుకొని రావాలా చీకటిలో ప్రజలు గొప్ప వెలుగు తీసిన రోజు కాబట్టి మీ వెలుగును ధరించుకున్న మేము కూడా ప్రభావ చీకటి చోట్ల వెళ్ళి ఆ వెలుగును ప్రకటించాల అనేకులు ప్రవ బంధకాలను చీకటిలో తీసుకొని రావాలా బయటికి ఎన్నో గొర్రెలు చెదిరిపోయినాయి వాటి అన్నింటిని సమకూర్చి మీ మందలోకి చేర్చాలా ప్రవ్వ ఆ యావత్తు మందం గురించి మేము జాగ్రత్త మా గురించి కూడా మేము జాగ్రత్త ఇలాంటి సేవ చేయాలా ప్రవ్వ ఆ రీతి మళ్ళీ నడిపించండి ప్రావ మాలు ఇంకేమైనా బలహీతులు ఉంటే ప్రవ్వా ఈ వాక్యం ప్రకారం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించినైనా అలాంటి గుణగాణాలు అలాంటి బాధ్యత లేని జీవితం అంటే మమ్మల్ని క్షమించాలి ప్రభావ ఇక్కడ నుంచి ప్రభావ మేము నాయన బాధ్యత కలిగి తల్లిలాగా తండ్రిలాగా ఉండి సంఘాన్ని మేము కాపాడాలా సంరక్షించాలా ఆ గొర్రె తీసి ఒకనొక దీన్ని మీకు అప్పచెప్పాలా ప్రభని తల్లి అలాంటి బాధ్యత అలాంటి సేవ మేము అందుకు మీరు మేము మేము నెంబడించే వాళ్ళు అయితే ఉండాలా ప్రాణార్పణంగా సువార్త చెప్పలేదు ప్రవ్వ తన ప్రాణాలు కూడా ఇచ్చినారు ప్రవ్వ అంతగా ప్రవ్వ ప్రేమించినారు దేవుని బిడ్డలు ప్రవ్వ ఆ రీతిగా మేము కూడా పౌలు లాగా పేతుల్లాగా అపుస్తుల లాగా సేవ చేయాలా ఈ చివరి కళలో అనేకల్లో ఉద్యోగం తీసుకుని అనేక సేవకులు మా సేవలు తయారు చేయాలా సత్యంలో నడిపించాలా ఈ సత్యంలో నడిపించాలా అలాంటి సేవలు మమ్మల్ని అందరినీ నడిపించి బలపరచని ఆరద పరువులు ప్రదర్శనని మీరు దేవించి ఆశ్రవదించాలని బిడ్డలు కూడా మీరు దేవించి ఆశ్రదించి ప్రతి చోట మీ కొరకు మిమ్మల్ని అందరినీ ఆశ్రమ పెట్టుకుని మీరు సమస్త గణత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో ఓ ప్రవ్వ మీ ఆఖరికి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామంలో ప్రార్థిష్టాం తండ్రి ఆమె ప్రస్తుతం ప్రభా మీకు వందనాలు ప్రభా దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని మా నీరు కట్టి ఫలింపుతీ చేయండి ప్రభా సర్వోనత దేవ సత్య స్వరూపి ఇస్తున్నా మీకు వందనాలు ప్రభా దేవం మేము చెప్పిన వారికి చెప్పకుండా అనేక ప్రాంతాలకు వెళ్లాలా ప్రపంచం అంతా తిరగాల మీరు మమ్మల్ని నడిపించండి మీ పరిశుద్ధ ఆత్మశక్తి బలం చేత ప్రభా మమ్మల్ని ప్రేమ ప్రేమించటంలోనే మేము ప్రేమించొద్దు ప్రభావ అందరినీ సమానంగా ప్రేమించి దేవ మీ వాక్యాలని మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపి సిస్టర్లకి వాళ్ళ కుటుంబాలకి ఇంకా ఎంతమంది వాళ్ళ కుటుంబాలకు అందరికీ ఈ వాక్యలు వింటున్న ప్రపంచం బ్రదర్స్ వాళ్ళ కుటుంబాల సంఘాలు అందరికీ కదాకాలం తోడేను గాక ఆ మెయిన్